శ్రీ గురువ్యో నమ బ్రహ్మా గగనసదృశం సమస్యాలక్ష్యంకం నిత్యం విమలమలం ధి సాక్షిభూత భావాతీతరహిత సద్గురు నమా నమో బ్రహ్మాదిభ్య బ్రహ్మవిద్యా సాం ప్రదాయ కర్తృవ్య వం షిభ్య మహాభ్యో నమో ోపప్లవరహిత ప్రజ్ఞన ప్రత్య్రహమస్ అహం పదాద సదాశివ సమా వ్యా శంకరమ్యమా అస్మదాచార్య పర్య వందేరు పర స్వగుని రేష్ సద్గురు పరబ్రహ్మణే నమీరుభ్యో నమ దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటికీ ఎటివారో నే తెలిపెదా నీకే వెర్రి బోధలెందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయీ నామరూప కర్మ లేవా దేవుని లోన నీవా దేవుని లోన నిను లెస నా వెదికినా వెదికిన నావాలి ముచ్చట అడుగుయి తెలిపెదా నామ రూప కర్మ లేవోయి దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవు ఇప్పటికి ఎట్టివారో నే తెలిపెదా నీకే వెర్రిబోధలెందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామరూప కర్మ లేవోయి నీవు ఆ దేవుని లోపన నిన్ను లెస వెదికిన అన్నావాలి ముంచట అడుగోయి తెలిపేద కనుగొనబోయి నామరూపకర్మ లేవోయి ఇది పదవి భజన ఎరుగుట జ్ఞాత్వా ఎరుగుట అనేది అర్థతనుగు శబ్దం జ్ఞాత్వ తెలుసుకునుట జ్ఞాతుమిచ్చసి జ్ఞా అనే ధాతువు దేహాత్మ భావం మొదట ప్రతిపాదించాడు మనకి ఎవరెవరు తెలియదట తనకు తానెవరో తెలియదట దేవుడెవరో తెలియదట ఈ రెండూ తెలియకపోవడమే ఆ ఈ రెండింటిలో దేవుణ్ణి వెతికే పనిలో పడటం కంటే తనని తాను తెలుసుకునేటటువంటి పనిలో కనుకబడితే ఆ సాధనలో కనుకబడితే ఆ అంతర్ముఖ మార్గంలో ప్రయాణం చేస్తే ఆ పరిణతి పొందితే అప్పుడు తానేమిటో దైవం ఏమిటో సాక్షి ఏమిటో తెలుసు అప్పుడు ఏవేవి లేవో నిర్ధారణగా నిరూపణ ఏవేవి ఉన్నవో తెలిస్తే ఏవేవి లేవో నిరూపించడం సులభం ఏవేవి లేవో చర్చించుకుంటూ పోతే అది చాలా పెద్దగా తయారైపోద్ది కాబట్టి ఉన్నదేమిటో మొట్టమొదట నిర్ణయంగా కనుక మనకి అవగాహన తెలిస్తే నిర్ణయం అయితే సత్యదర్శనమైతే అసత్వ వెంబడపడేటటువంటి లక్షణం పోతుంది ఆత్మదర్శనమైతే అనాత్మ విడిచిపెడుతుంది అలాగే తన్ను తాను ఎరుగుట సెల్ఫ్ రియలైజేషన్ ఈ నిర్ణయం గనక అవగాహన అయితే అనుభూతమైతే నిర్ణయం అయితే సహజమైతే కాబట్టి ఈ నాలుగు చాలా ముఖ్యం మానవ జీవనంలో అవగాహన అవ్వాలి అనుభూతం అవ్వాలి నిర్ణయం ఈ నాలుగు లక్షణాలని ఈ గంధార్థంలో సూచనగా ఒక సూత్రంగా చెప్పాడు ఇలా చెప్పడానికి ఒక పద్ధతి ఉందనమాట అంటే ఈ శరీరం అన్నం యొక్క వికారం అంటే ఓ గుప్పెడ అన్నం వేస్తూ ఉంటే ఆ గుప్పెడమే ఈ ఐదు అడుగులో ఆరు అడుగులో మూడు అడుగులు గడలుపు ఆరు అడుగులు వేస్తూ తయారయ్యాయి కాబట్టి దీనికి ఏమని పేరంటే అన్నం చేత పోషించబడింది కాబట్టి అన్నవికారం అని పేరు తిని అంటే ఈ శరీరాన్ని ముందు ఇట్లా అవగాహన చేసుకోవాలన్నమాట ఇది అన్న వికారం కదా సరే మరి శరీరంలో ఇంకా చాలా ఉన్నాయి కదండి ప్రాణము మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఇలాంటివన్నీ నాకు తోస్తున్నాయి తెలుస్తున్నాయి కదా మరి ఇవేమిటండి అన్నారు అవి చైతన్య వికారం పెద్దలు ఏం చెప్పారంటే సుట్టిగా చెప్పారు పెద్ద చాందాడంత ప్రశ్న అడిగితే ఓ మాటతో సమాధానం చెప్పగలిగే సమర్థులు మహర్షులు దేశికులు సప్తాతు నిర్మితమైనటువంటి శరీరం గురించి పెద్దగా ఉపన్యాసం చెప్పాం ఎనాటమీ క్లాస్ అంతా విని దేశికుడు మహర్షి అయినటువంటి వాడు బ్రహ్మజ్ఞాని ఇదంతా అన్న వికారము కదా అయిపోయింది ఇంకా ప్రాణము ప్రాణానికి సంబంధించిన కొండలిని శక్తి షట్చక్రాలు ఇంకా ఇత్యాదులు ధ్యానం యోగం మనసు వగైర బుద్ధి ప్రాణమయ్య కోశం మనోమయ కోసం విజ్ఞానమై కోసం ఇవన్నీ చెప్పుగలం అంతా విని ఇది అంతా చైతన్య వికారం కదా అన్నాడండి అయిపోయింది కాబట్టి అవగాహన చేసుకునే దశలోనేమో చాలా వ్యాఖ్యానం కావాలి అవగాహన స్థాయి నుంచి అనుభూత స్థాయికి వచ్చేటప్పటికీ కొద్దిగా చెప్తే చాలు పూర్తిగా మరీ సున్నా క్లాస్ నుంచి వివరించక్క అలా ఆ నియమాలను ఆ సత్వగుణాన్ని అనుసరించి ఆ పరిణతిని అనుసరించి ఆ పంచ వివేకాలను అనుసరించి ముక్తి అనే లక్ష్యంతో జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఆ జీవన సౌలభ్యం సౌమనస్యం సౌహార్దం ఇవన్నీ తోడ్పడతాయి తోడ్పడి అనుభూత నిర్ణయానికి తీసుకొస్తాయి అప్పుడు అంత చెప్పక్కర్లా అంత కష్టపడక్కర్లా ఇది రెండొస్తాయి ఇంకా మూడోసారి మూడో స్థాయికి వస్తాడు అదేమిటంటే ఏమంటే అష్ట ప్రకృతులు ఉన్నట్టు కనబడుతుంది కదా పంచభూతాలు వాటిని గురితెరిగేటటువంటి జ్ఞాత అతని చేతిలో పనిముట్లైనటువంటి మనసు బుద్ధి అహంకారం ఇవన్నీ కనపడుతున్నాయి కదా అష్ట ప్రకృతులు మరి ఇవన్నీ ప్రత్యేగాత్మ అనేటటువంటి నవమ ఆవరణం బిందు స్థానంలో ఇవన్నీ భాగములు కదా అంటే కరెక్టే ఎవరు కాదన్నారు అవి అష్ట ప్రకృతిలే అధి దైవికమే సగుణ ఈశ్వర రూపం కాబట్టి వెంటనే ఇదంతా విన్నారు పంచభూతాల గురించి పిండాండ పంచీకరణకు సంబంధించిన సాంఖ్య దర్శనం అంతా విన్నారు అంతా విని ప్రత్యేక ఆత్మ నిర్ణయం వరకు వినేశాడు విని ఇదంతా ఈశ్వర వికారం కదా అన్నాడంత మొదటిదేమో అన్న వికారం శరీరం సూక్ష్మమంతానేమో చైతన్య వికారం కారణమేమో ఈశ్వర వికారం అయిపోయింది అక్కడ ఇంకా బ్రహ్మాండ పంచీకరణలో ఉన్నటువంటి ంచబీజాలు పంచశక్తులు పంచ అధిష్టానాలు పంచబ్రహ్మలు ఇత్యాదులు పంచ తన్మాత్రలు ఇలాంటివన్నీ చెప్పుకొచ్చాడు కూటస్థుడి దాకా చెప్పాడు ఓ బాగా ఆలకించాడు విని ఇదంతా బ్రహ్మము వికారం కదా బ్రహ్మము యొక్క వికారం అన్నారంటే కాబట్టి అపంచీకృత కూటస్థుడేమో ఏ వికారము లేక ఉన్నాడు పంచీకృత కూటస్థుడేమో వికారములతో కూడుకుని ఉన్నట్టు వ్యవహరిస్తున్నట్టుగా కనపడతాడు ప్రతిబింబ సమానుడై ప్రకాశిస్తున్నాడు కాబట్టి అలా కనపడతాం జాగ్రత్తగా గమనిస్తే అన్న వికారము చైతన్య వికారము ఈశ్వర వికారము బ్రహ్మ వికారము వికారిత్వాది దోషమే కదా బ్రహ్మము నుంచి చేయమ అంటే ఏమిటండి అని వేదాంత పంచదశలో అడిగా అడిగితే ఏముందయ్యా సముద్రం అంతా ఒకటే కానీ ఆ సముద్రానికి అలలు బుడగలు నూరు ఇత్యాదులన్నీ ఆ సముద్రం చేతే ఏర్పడుతుంది కదా ఒక్క సముద్రమే అలలుగా కనబడుతుంది పేనముగా కనబడుతోంది బుడగలుగా కనబడుతోంది విరుచుకుపడితే ప్రకృతి శక్తులతో కలిసి విరుచుకుపడితే పెను తుఫానుగా కూడా కనవచ్చ సృష్టిడిచిపెట్టుకుపోతుంది మరి ఉన్నదంతా అదేగా సముద్రమే కదా అలాగే ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నదంతా బ్రహ్మమే అనే నిర్ణయాన్ని పొందేటప్పటికీ అలా సహజం అయ్యడానికి పరిస్థితి ఏర్పడింది నిర్ణయమే లేకుండా సహజమయ్యే అవకాశం లేదు కాబట్టి ఎంతో పెద్ద వ్యాఖ్యానం మనం ఒక శబ్దంలో నుంచి ఎంతో సమన్వయాని ఎంతో వ్యాఖ్యానాన్ని వృద్ధి చేయడం ఒక రకమైన పరిణామం అయితే ఒక పది పేజీలు వంద పేజీలు వెయ్యి నిర్ణయంగా ఓ మాట చెప్పడం సూచనగా ఒక మాట చెప్పడం ఇదొక ఇదొక పరిణామం క్రమేపీ పరిణామరహిత స్థితికి చేరే కొద్దీ ఒక మాట చెప్పడం ఎక్కువ అందుకని పెద్దలు గంటల తరబడి రోజుల తరబడి మాసాల తరబడి సంవత్సరాల తరబడి ఉపన్యాసాలు చెప్పిన సందర్భాలు ఏమి ఉండవు సూటుగా చెప్పారు సూచనగా చెప్పారు ఈ కనార్థంలో కూడా అందుకని మానవుడు జీవితమంతా వెతికేటటువంటి అంశాలు ఏవైతే ఆ అంశాలని సూటిగా తెచ్చి చెప్పేసాడు నువ్వు ఊరికే వెతకక్కర్లేదయా భూమండలం అంతా తిరగక్కర్లేదు ప్రదక్షిణ చేయక్కర్లేదు ఏం చెయ్యాలో నీకు తెలియాలి మొట్టమొదటి అవగాహన ఉండాలి అది ఎలా జీవించాలో తెలిసి ఉండాలి గురుముఖత అప్పుడు అనుభూతం అవుతుంది అనుభూతమైన దాన్ని మళ్ళీ గురువు యొక్క సన్నిధానంలో నిర్ణయం చేయాలి నిర్ణయం చేసేస్తే అక్కడి నుంచి కిందకు దిగవు మూడవ స్థలలో గనకను అలాగే గనక ఉంటే ఆ తురియనిష్టలో కనుకను అలాగే గనక ఉంటే సహజమైపోతాం సహజమైపోతే పరం నిర్ణయం చాలా సులభం అంతే ఒక్కసారి పరం నిర్ణయం అయిందంటే ఇంక నీ ఎగరబట్టడమేం పని పరాత్పరం అన్ని గుర్తుల్ని ఎగర కొట్టేస్తే పరాత్పరం అన్ని గుర్తులని ఎగర కొట్టడానికి సామర్థ్యాన్ని పొందడం పరం అన్ని గుర్తుల్ని తెలుసుకోవడం బ్రహ్మం నిర్ణయించడం బ్రహ్మం తెలుసుకోవడం ఆత్మనిష్ట తెలియకపోవడం దేహాత్మ అజ్ఞానం ఇంతే కాబట్టి जाग्रतगा अंदर अर्थंजेक प्रयत्न चय आज्ञा देहात्म भाव शरीर में ये अटुनामो अविटी रूप लक्षण देवुणी निरगबू इधात्म भाव नीव इपटी एट नीत నిజ ప్రబోధ విధానానికి సంబంధించిన దేశ కేంద్రుల వద్దకు వెళ్ళి పాఠాన్ని బోధని పొందడానికి అర్హత పొందినటువంటి విద్యార్థికి చెప్తున్నారు ఏమిటది నీకే వెర్రి బోధలెందుకు ఎరుకని గట్టిపరిచే పద్ధతులన్నీ వెర్రి బోధల కింద నిర్ణయం చేశారు ఇక్కడ అంటే ఇక్కడ ఒక రహస్యం ఉందండి మత్తోభవతి भवति उन्मत्ति अब दीवेन साधारण मतता तमोणर्मा के संबंध अंकनी तमस्वज्ञानज विधि मोहनम सर्वदेना प्रमादाल निद्राभि तति भरता ప్రమాద ఆలస్యం అంటే ఇక్కడ ప్రమాదం సంస్కృత ప్రమాదమే ప్రమత్తత అంతేగాని తెలుగు ప్రమాదం కాదు కాబట్టి ప్రమత్తత అంటే మత్తుగా పడి ఉంటాడు ప్రకర్షమైన మత్తు వదలనటువంటి మత్తు చాలామంది నిద్ర లేచిన తర్వాత కూడా డొల్లుదు ఉండడు ఇటు అటు ఒక అరగంట గంట డొల్లంటే వాడు లేవడు ఇది తమో ధర్మం పిలిస్తే పొలుగుతుంది నిద్ర అట్లాగే ఆలస్యం అట్లాగే అశ్రద్ధ అట్లాగే మోహం అట్లాగే ఆవేశం ఇంకా లక్షణాలు రజవన ధర్మానికి సంబంధించినవన్నీ ఉంటాయి వాటిలోంచి పుట్టేవే కదా అయితే ఉచితానుచితములు ఎరగగలిగేటటువంటి వివేకం భీశక్తి ప్రజ్ఞ ఉండదు అక్కడ కాబట్టి చైతన్య వికాసం బాగా తక్కువ స్థాయిలో ఉంది ఇది జీవధర్మానికి సంబంధించి హరి ఉల్టా జ్ఞానయోగ ధర్మంగా కూడా మత్తత ఏర్పడుతుంది ఉన్మత్తత ఏర్పడుతుంది ఉత్కృష్టమైన మత్తత దీనికి అందరూ ఉపమానం చెబుతూ ఉంటారు ఉడిపాడి వెంకటాచలం గారు తన అవసాన కాలంలో భగవాన్ రమణ మహర్షి చెంతకు చేరారు అరుణాచలాన్ని వారి జీవనం అంతా ఎలా సాగిందో అందరికీ తెలిసిందే అయితే భౌతిక ధర్మాలలో ఉన్నటువంటి బంధనాలని త్రెంచాలని వ్యవస్థలో ఉన్నటువంటి కుళ్ళును కడగాలని తన జీవితం పణంగా పెట్టి కొన్ని ప్రయాణాలు ఆయన చేసే కానీ అరుణాచల దర్శనం భగవాన్ రమణుల దర్శనం అవ్వగానే అంతా వదిలిపోయింది అలా వారిని వారు అలా చూశారు అంతే ఏం చేయాలి రమణులు పైనుంచి కిందకలా ఒకసారి పరికించారు పాద నమస్కారం అనుగ్రహించారు అంతే అప్పటి వరకు డెబ్బై ఏళ్ళు పాటు చేసినటువంటి మొత్తం ఏడు క్షణాలు వదిలేసి అది మహర్షుల యొక్క ప్రభావం అంతటి తపస్సంపన్నులు అలా అక్కడే ఉండిపోయాడు అక్కడే శరీరాన్ని విడిచాడు లోకానికి వారు చాటి చెప్పారు ఏం చెప్పారు నీవు ఎటువంటి అశౌచానికి సంబంధించినటువంటి జీవనం కలిగిన వాడివైనా సరే ఒక్క దేశికుణ్ణి ఒక సాధువుని ఒక మహర్షిని ఒక బ్రహ్మజ్ఞానిని గనక ఆశ్రయించి నువ్వు జీవిస్తే నీ చివరి కాలంలో ఉండేటటువంటి సమయం కూడా సద్వినియోగమై నీలో ఉన్మత్తత ఏర్పడుతుంది జ్ఞానోన్మత్తత స్వరూప జ్ఞానోన్మత్తత ఉన్మని మనోన్మని అని యోగ తారావళిలో చెప్పబడినటువంటి ఉత్తమమైనటువంటి స్థితులు ఆ బ్రహ్మజ్ఞాని యొక్క ఆశ్రయంలో కలుగుతాయి అది కూడా వెర్రే కానీ బైబిల్లో చెప్పినట్టు నా కొరకు వెర్రివాడవైన పిచ్చివాడవైనచో నీకు పరలోక సామ్రాజ్యమైన శాశ్వత స్థానమిద్దును అంటాడు యేసుప్రభు క్రీస్తు కాదు ఏసుప్రభు ఈ మాట అంటాడు ఎప్పుడు అంటాడయ్యా అంటే నేను తండ్రి ఒకడే అని చెప్పిన తర్వాత ఈ మాట చెప్తాడు కాబట్టి ఈ జ్ఞానోన్మత్తత చాలా విశేషమైనట్టు అయితే దీంట్లో స్థాయి భేదం చాలా రకాలుగా ఉంటాయి కొంతమందికి సమాధి నిష్టలో కూడా ఈ ఉన్మత్త స్థితి ఏర్పడుతుంది అయితే ఈ కింది స్థాయి అధమ సమాధులు కొను ఉన్నాయి వాటిల్లో ప్రేలాపనలు కూడా ఉంటాయి ఇదిగి పైన జ్ఞానస్థితులలో ఏర్పడే స్వరూప జ్ఞాన నిష్టలో ఏర్పడినప్పుడు ఏ ప్రేలాపనలు ఉండవు కర్మక్షయం అయిపోతుంది వాసనాక్షయం అయిపోతుంది కాబట్టి ఏమి ఇతరత్రా సమస్యలు ఏమి ఏర్పడవు కాబట్టి ఆ అవధూత స్థితి నుంచి ఉన్మత్తత సద్గురు అవతారుడు దేశిగుడు ఇట్లా ఈ క్రమం అంతా ఏర్పడుతుంది గమనిస్తే ఈ సూచన అక్కడిది నీకే విరి బోధలెందుకు కాబట్టి మూలా ప్రకృతే దైవం అని చెప్పేటటువంటి అఖండ ఎరుకే నీకు ఆశ్రయమని చెప్పేటటువంటి అదే నీ కడగట్టు ఆవరణ పరిమితి అని చెప్పేటటువంటివన్నీ కొంతకాలం తర్వాత అయినా నీకు వెర్రి బోధ అయ్యేటటువంటి అవకాశం ఎందుకంటే ఒకసారి అది తలకెక్కితే తెచ్చడం కష్టం అందుకని జాగ్రత్తగా మహానుభావులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ అహం బలపడకుండా అభిమానం బలపడకుండా ఎప్పటికప్పుడు నెత్తిమీద ముట్టుగా వేస్తుంటారు బాగా జాగ్రత్తగా గమనిస్తారు గమనించేవారు అనమాట నేను ఏదైనా ఎక్కడికైనా తీసుకెళ్లేవాడు తీసుకెళ్తే వెళ్ళేవాడిని మా వాడు మాట్లాడతాడనేవాడు మాట్లాడేవాడిని అప్పుడు ఏం స్ఫురిస్తే అది మాట్లాడేవాడిని వాళ్ళు ఏం అడిగితే దాన్ని బట్టి చెప్పేవాడిని ఏం ప్రిపరేషన్లు కట్టరాలు పుస్తకాలు చదువుకోవడం ఏమి ఉండదు అంతా వినేసేవాళ్ళు విన్నవాళ్ళందరూ బాగా చెప్పారని బాగా చెప్పారని సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు బయటకు వచ్చిన తర్వాత స్వామి ఏమిటి మీరు ఏమైనా చెప్తారా సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ చెప్పావులే రాజకీయ ఉపన్యాసం అనేవాడు ఆ చెప్పావులే వ్యవహారికంగా ఏదో ఏది అందులో సాధన ఏది జ్ఞానం ఏది నిర్ణయం ఏది ఎక్కడికేమో ఉపయోగమైనా నువ్వు చెప్పింది కాకరితినట్టు అడవటం తప్ప అనేవా ఇట్లా నాకు ఓ కొన్ని వేల సర్టిఫికెట్లు వచ్చినాయి అట్లా దగ్గరుండి ప్రతి స్థితిలోనూ గురుముఖత బోధించబడటమే ఒక భాగమైతే బోధ అందుకున్నది మరలా పఠనం ద్వారా పాఠనం కూడా అవ్వాలి అలా పాఠనం అయ్యేటప్పుడు నీకు స్థిరం అవుతుంది అన్నమాట అట్లా స్థిరం అయ్యేటప్పుడు జాగ్రత్తగా నీలో అభిమానం ఏర్పడకుండా ఓ మొటికాయ వేస్తుంటారన్నమాట అహం ఏర్పడకుండా ఎందుకని అంటే ప్రపంచం అంతా నేను పొగడతలతో ముంచెత్తి చేస్తూ నమస్కారాలు పెట్టేస్తూ ఉంటుంది దండలు వేసేస్తూ ఉంటుంది బో సద్గురువు గారు అండి అదండి ఇదండి శ్రీగురువు అండి ఇలా ఏవో పేర్లు ఎవరికి వచ్చిందో వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు అవే నీ ఎందుకు వృధా గదా నేనే లేనని నిర్ణయం అయిపోయిన తర్వాత తానే లేనివాడుగా నిర్ణయం అయిపోయిన తర్వాత బయలుస్థితిలో నిలకడ చెందిన తర్వాత ఈ దూషణ భూషణ తిరస్కారాలతో ఏం పని వీటితో ఏం పని పోయి తుల్య నిందాస్తుతిమౌనీ సుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమపి భక్తిమాన్ మే ప్రియో నర అన్నాడు పరమాత్మ మానవులందరూ పరమాత్మకి ఇష్టలుగా మారాలి అంటే ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా తమ జీవితంలో బాగా జీవించాలి తుల్య నిందాస్తుతిని సుతుష్టో ఏిత్ అనికేత స్థిరమీ భక్తిమాన్ మే ప్రియో నర నరులలో గల నాకు ప్రియమైన వాడెవడయ్యా సూటిగా చెప్పేశాడు ఈ శ్లోకం భగవద్గీత వాక్యం ఉత్తమమైన వాక్యం ఈ లక్షణాలతో గనక జీవిస్తే కలి నిన్నది మన మీద పడదు దయయు సత్యంబు సన్మతి పరహితంబు ఎవరైతే ఈ నాలుగు లక్షణాలను నిలబెట్టుకుంటారో వాళ్ళ మీద కలి ప్రభావం ఉండదు వాళ్ళెప్పుడు పరమాత్మ యొక్క శరణాగతిలో ఉంటారు జాగ్రత్తగా గమనిస్తే నీకే విరి బోధలెందుకు కావున దేవుణ్ణి ఇది గో కనుగొనబోయీ గొప్ప సూచన ఇది భగవంతుణ్ణి మీరు దర్శించారా అని వివేకానందుడు అడిగాడు నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో ఎంత దగ్గరగా చూస్తున్నానో అంత దగ్గరగా చూచాను అంత దగ్గరగా మాట్లాడాను అన్నారు పరమహంస భగవాన్ రమణులు కూడా ఒక వాగ్దానం చేశారు ఏమంటే నాకు మీరు దేవుణ్ణి చూపెడతారా అన్నారు నేను దేవుణ్ణి చూపెట్టను అన్నారు అదేమిటండి అన్నారు నిన్ను నీవే దేవుడు నీకు అనుభూతం చేస్తాను అన్నారు కాబట్టి దేవుణ్ణి వెతకడం అనవసరం ఎందుకని అంతటా ఉన్నదాన్ని వెతకడం ఎందుకండి అనుభూతి చెంది సరిపోయేదానికి గాలి ఎక్కడా గాలి ఎక్కడా గాలి ఎక్కడానికి భూమండలం అంతా తిరిగితే గాలి లేని చోటెక్కడ అసలు అంతటా ఉంది కదా ఆకాశం ఎక్కడా ఆకాశం ఎక్కడానికి భూమండలం అంతా తిరిగితే ఆకాశంలో ఎక్కడ కనబడుతుందే అనుభూతమైతే నిర్ణయం అయితే అయిపోయాయి సులభం కదా కాబట్టి అష్టప్రకృతులు అంతటా ఉన్నాయి కదా ఆ అష్ట ఈశ్వరుడే జగత ఈషధి యుక్త ఇది చాలా ముఖ్యం కనబడిందల్లా పుచ్చుకోకూడదు దొరికిందల్లా పుజ్జుకోకూడదు వివేకం ఉండాలి విజ్ఞత ఉండాలి దృష్టితో ఏది సరిపోతుందో ఏది అవసరమో ముక్తికి దాన్ని మాత్రమే లోపలికి స్వీకరించాలి మిగిలినవన్నీ పల్లువలే చెరిగియ్యాయి ఏ రోజుకి రోజు ఏ క్షణానికి ఆ క్షణం ఏపూట కాపోట వసనాక్షయం మనోనాక్షయం ముక్తికి రెండు చాలా ముఖ్యం వసనాక్షయ మనోనాశాలు చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా వీటిని దులిపేసియాల వడ్ల బస్తా పట్టుకొస్తే మమ్మల్ని నేను సుబ్బారావు గారు అనేవారు చెప్పాలంటే అంతా నిండా బుర్ర నిండా మట్టే ఉంటే నేనేం చెప్తాను అనేవారు అట్లాగే ఇంకేం చెప్పేవారు ఉపమానం వడ్ల ఎంత వడ్లు దులిపినా లోపల అన్నో ఎన్నో వడ్లు మిగిలితే బస్తా బాగా దులుపుకురాను ఆయన అనేవారు అంటే బుర్రలో ఆ రకమైన అభిప్రాయాలన్నీ ఉండిపోతే గురుముఖత చెప్పేటటువంటి బోధ దృష్టి ఏర్పడదన్నమాట కాబట్టి మహాకవి కాళిదాసు అమ్మ దర్శనం అవుతుంది నాకు ఆ సంఘటన చిన్నప్పుడు చూసే ఆ సినిమా బాగా నాకు నాటుకుంది అన్నమాట జ్ఞాన సరస్వతి ప్రత్యక్షమైతే మాణిక్య మాణిక్యవీణాము పలాయంతి శ్యామలాదేవి ఆ శ్యామలాది అండకం చదువుతాడు అప్పుడు ఆ శ్యామలాదేవి ప్రత్యక్షమైనప్పుడు ఆ శ్యామలాంబిక అని అడుగుతాడు ఏం కావాలో కోరుకొని ఆయన అంటుంది ఏం అడగాలో తెలియదు బొర్రెల కాపరి కదా మరి ఒకటే మాట ఉన్న తెలివి పోవాలి కొత్త తెలివి రావాలి అంతే అమ్మా నాకు ఇంకేం అక్కర్లేదు ఉన్న తెలివి పోవాలి కొత్త తెలివి రావాలి అన్నాడంట అట్లాగే శిష్యుడు కూడా గురువును ఆశ్రయించినప్పుడు ఏ తెలివితో వచ్చాడో ఆ తెలివి పోగొట్టుకోవాలి గురువు ఏ తెలివితో చూస్తున్నాడో ఏ వివేకంతో చూస్తున్నాడో ఏ జ్ఞాన దృష్టితో చూస్తున్నాడో ఏ నిర్ణయాత్మక స్థితితో చూస్తున్నాడో ఏ సహజమైన స్థితి నుంచి అందించే ప్రయత్నం చేస్తున్నాడో వాటిని అందుకోవాలి కొన్న తెలివి పోవాలి కొత్త తెలివి రావాలి అందుకని ఆ సూచన ఈ పదార్థంలో ఉంది కావున దేవుణ్ణి ఇదిగో గో సూటిగా ప్రత్యక్షంగా భావించాల్సిన పనిలే ప్రత్యక్షం దైవం దానికోసం ఓ బుర్రబదలు కొట్టుకోవాల్సిన పని ఉంది ఇందుకు ఎలా డందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు సూచిన అందే గలడు దానవాగ్రని వింటే అదే సూచన ఇక్కడ కూడా ఉంది కావున దేవుని ఇది గో కనుగొనవోయి ఒక సమస్య తీరిపోయింది దేవుణ్ణి ఎరిగేశాడు ఇప్పుడు అయిపోయింది ఆత్మనిష్టడైపోయాడు ఎందుకని అన్ని దేవుళ్ళు అందరు దేవతలు ఆత్మదైవ ఆత్మదేవుని యొక్క అంశీభూతం లేదు కాబట్టి స్వరూప జ్ఞానం కలిగేటప్పటికీ దైవం ప్రత్యక్షమైపోయింది నామ రూప కర్మ లేబోయి ఎప్పుడైతే ప్రత్యక్షంగా దైవాన్ని చూడగలిగే స్థాయి పరిణతి జ్ఞానం ఏర్పడిందో ఆత్మనిష్ట నుంచి చూశాడు ఇప్పుడు నీ పేరేమిడి అయినా నీ రూపం ఏమిడి అది లేదు పోనీ కర్మ ఉందైనా అది లేదు నామ రూపకర్మ లేవోయి భగవాన్ సత్యసాయి అనేవారు అనమాట ఏమండి మీకు మాకు తేడా ఏమిటి అడిగారు ఆయన వచ్చాయని నేనే భగవంతుడి నాకు తెలుసు నువ్వు కూడా భగవంతుడు అయ్యే ఉన్నావు కానీ అది నీకు తెలియదు ఇంతే నాయన తేడా ఇంతకుమించి ఏమిటి కాబట్టి రూప కర్మ నటన క్రియ ఈ ఐదు లక్షణాలు ఒకదాని కూడా ముడిపడి ఉన్నాయి అన్నమాట అందుకని నామరూపకర్మలని లేనివిగా నిరూపణ చేసేటటువంటి దైవాన్ని ప్రత్యక్ష దర్శనంగా చేసేటటువంటి స్థాయికి నిన్ను పరిణతి చెందించేది నిజ ప్రబోధ విధానం వల్ల ప్రయోజనం ఏమిటయ్యా అంటే మొట్టమొదటి ఇలా రావాలి నిర్ణయం దైవం పరోక్షం కాదు ప్రత్యక్షం నివాదేవునిలో నా నిదికినా చాలా గొప్ప సూచన అసలు దైవ దర్శనం అవ్వడమే ఉత్కృష్టమైనటువంటి సంఘటన అయితే ఇక్కడ సాధన చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలండి ఈశ్వర దర్శనం అయితే అంటే ఆ వరం ఈ వరం అడగడం కాదయా నువ్వు పని చేయాలి ఇప్పుడు ఏమిటయ్యా అంటే నీవా దేవునిలోన నినుసవెదికి నా ఇదిటా విచారణ అంటే ఇది అంటే ఇది ఆత్మనిష్ఠ అంటే ఇది తురియనిష్ఠ అంటే ఇది నిర్వాణాన్ని దాటడం అంటే మామూలు మాటలలో ఏదో శ్వాస మీద ధ్యాస అండి ఆలోచన రహితం అండి ధ్యానం అండి జపం అండి ఇదొకసేపు చేశానండి ఇదొకసేపు తోచినప్పుడు చదువుకున్నానండి రామకోట రాశానండి చాలా అనమాట ఈశ దర్శనం అయితే ఈశ్వరుడిలో నిన్ను వెతకాలంట ఈశ్వరుడులో ఈశ్వరునితో సమాగమం సాయుధ్యం ఈ వెతకడం అంటే అర్థం ఏమిటి సాలోక్యముక్త సామీప్యముక్త సారూప్యముక్త సాయుధ్య ముక్త అని వెతకాలట ఇది వెతకడం అంటే ఈశ్వీవా దేవునిలోన నిన్ను లెస్స వెతకినన్నా ఇది ముక్తికి సంబంధించిన నిర్ణయం ఇక్కడి నుంచి పరం చెప్తున్నారు వెంటనే వెతికావు వేరే లేడుగా వేరుగా ఉన్నంతసేపు సాహిత్య ముక్తి రాదు ఎప్పుడైతే జీవ బ్రహ్మైక్యం అయిపోయింది రాజయోగ సిద్ధి కలిగింది ఉన్నది బ్రహ్మమే నిర్ణయం అయిపోయింది ఇంకా వెతకట వెతుకులాడు ఉండదు ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడు దేవుడు వెతకడం ఉండదు ఇక కనపడదంతా ఉన్నదంతా దైవమే అనే నిర్ణయంతో నిలకడ చెందిపోయాడు ఇక అన్వేషణ ఆగిపోయింది అనుభూతములు ఆగిపోయినాయి నిర్ణయాలు ఆగిపోయినాయి విచారణలు ఆగిపోయినాయి సాధనలు ఆగిపోయినాయి అవి నిన్ను వదిలేసినాయి నువ్వు కాదు అవే నిన్ను వదిలేసినాయి వదిలేస్తే ఇప్పుడు ఏమైందట వెదకినన్నా వాలిముసట అడుగోయి తెల్పెద ఇప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాల ఆవలి ఆవలి ముచ్చట అడగాలట ఇప్పుడు ఎంత సులభంగా చెప్పారు నన్న ఆవలి ముచ్చట అడుగోయి తెల్పెద కాబట్టి దేశికుడి కడకు ఎవరు వెళ్ళాలంట దక్షిణామూర్తి అయినటువంటి దేశకుని కడకు బ్రహ్మనిష్ఠులైన వాళ్ళు వెళ్ళారు మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్శిఠాదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే బ్రహ్మనిష్ఠులు వారిని పరబ్రహ్మ నిర్ణయం కోసం ఆశ్రయించారట దాన్ని ఆవలిముచ్చట అన్నారు తత్ తత్పరం చవలోకేత ఆ అవలోకనం చేయడం ఎట్లాగో నేర్పుతారు లోకములు అలోకములు అవతల పెంజీకటి ఆవల అవతల అన్నప్పుడల్లా నాగీ శ్లోకమే గుర్తొస్తుంది లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి ఆవల ఏకాలు ఎడు అలా పద్దెనిమిది భాగవతంలో సాధకులు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఆవలి ముచ్చట చెప్తే నే తెలిపెదా ఎప్పుడైనా వెళ్ళనివ్వండి అయితే దాని అవతల తత్పరంచావలోకయే దేశకులైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ నిర్ణయం చెప్పినా దానవతల చెప్తారు మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి చాలామందికి ఈ రకమైనటువంటి వేదన కూడా ఉన్నది వారికి ఏది చెప్పినా దాని అవతారని చెప్తారండి ఇంకా ఎప్పటికవుతుందో ఏమిటో మాకు అర్థం కాదు మాకు పూర్తి అయిందని ఎప్పటికీ సర్టిఫికెట్ ఇవ్వరంటారు కాబట్టి అసలు పూర్తి అయిందనే సర్టిఫికెట్ ఎవరిస్తారు నిన్ను నువ్వే పోగొట్టుకోవాలి బయలు దర్శనంలో నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి తనను తాను పోగొట్టుకోవాలి అదే సర్టిఫికెట్ పూర్ణ గురువులు ఇస్తారు సర్టిఫికెట్ దేశకు లేని వారు ఇస్తారు సర్టిఫికెట్ దేశ కేంద్రులు ఇస్తారు నిర్ణయం గమ్యం చేరేవు అని తడతీటినావు అని అదే ఆఖార సర్టిఫికెట్ ఈ మధ్యలో సర్టిఫికెట్ల వల్ల ప్రయోజనం ఏమి ఎందుకని మీకే విరి బోధలెందుకు కాబట్టి ఆవలీ ముసాట అడుగోయి తెల్పెద కనుగొనబోయీ చూడండి పరబ్రహ్మ నిర్ణయం గురించి బోధించబడినటువంటి నిజ ప్రబోధ విధానం ఎరుకని ఎగరగొట్టేటటువంటి పద్ధతిగా చెప్పబడినటువంటి బోధా పద్ధతి అత్యంత భావ నిర్ణయంగా భావాభావ వివర్జితంగా చెప్పబడినటువంటి బోధలో ఆ నిర్ణయ క్రమంలో కనుగొనబోయీ దర్శనం దృగ్గ్రహిత దర్శనం ద్రష్ృరహిత దర్శనం స్వాత్మ భిన్న ప్రత్యేక భిన్న అని వేదాంతంలో ఏవైతే చెప్పబడుతున్నాయో అవన్నీ లేని బయలు వీటి వీటి జోలి ఏమీ లేదు వాటికి ఉన్నది ఉన్నది విశ్వము లేదు బ్రహ్మాండము లేదు పెండాండము లేదు జీవులు లేవు పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి ఏ లోకములు లేవు లోకస్థులు లేరు లోకేశులు లేరు తెగిన తుది మొలం తెగింది అంటూ తెగింది కనుగొనబోయీ నామరూప కర్మాలు లేబోయి ఈ రీతిగా బయలుదర్శనమైనటువంటి స్థితిలో దేశికులైనటువంటి వారికి ఇప్పుడు అశరీరి అన్నామా సశరీరి అన్నామా గురునకు మంగళమనరమ్మా సద్గురుమూర్తిని అని ఒక మంగళహారతి ఆ మంగళహారతిలో ఆ గురుమూర్తి యొక్క స్థితిని అంతా కూడా చక్కగా వివరిస్తారు భాగవతాన్వయ భవ కృష్ణుండన బరగనమా గురు నకు మంగళమనరమ్మా సద్గురుమూర్తిని కనుగొనరమ్మా ఇలాగనమాట అది పాట నేను చదివి వినిపిస్తున్నాను పాడితే వేరే పద్ధతిగా ఉంటుంది అలాగా జాగ్రత్తగా కనుగొనబోయి గురువుని ఇట్లా దర్శించాలట ఎరుకానే అంటూ లేకుండా గురువు ఎలా ఉన్నాడో పట్టుకోగలిగేటటువంటి గురుపుత్రుడైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చేరగలుగుతాడు గమ్యం ఆ గురుమూర్తికి ఆ నువ్వు సరిగా గుర్తించడం రాకపోతే మరి ఆయన ద్వారా నువ్వు పొందవలసినటువంటి కనుగొనబోయి ఎలా దివ్యం దామితే చక్షుం అని విశ్వరూప సందర్శన యోగంలో ఉంటుంది అంటే మాంస నేత్రములతో ఇంద్రియాత్మకంగా విషయాత్మకంగా మనం పురుషోత్తముని దర్శించలేము పురుషోత్తమ దర్శనమే వీలు కాకపోతే మరి బయలు దర్శనం కాబట్టి అందుకని ఏం చెప్తున్నారు దివ్యం చూడగలిగే జ్ఞాన అందుకని అదే మాట ఈ కథార్థంలో ఉంది ఆ సూచన మొదట్లోనే ఉంది కావున దేవుణ్ణి దివ్యం దామితే చక్షుం ఆ దివ్యత్వాన్ని ఆ దివ్య జ్ఞానాన్ని చూడగలిగేటటువంటి దర్శన స్థితిని దృష్టిని ప్రత్యక్షమైనటువంటి దివ్యత్వాన్ని చూడగలిగే సామర్థ్యాన్ని శక్తిని గనక పొందినట్లయితే ఆ దృష్టితో ఆ సామర్థ్యంతో నిర్ణయమైంది ఏమిటి కలలోస్ లోకక్షయత్కృత్ ప్రవృద్ధోసమాహత్తు మిహత్ ప్రవృత్త రుతే మిత్వాష్యి స్థితా ప్రజనీక యోధా అలా కాలస్వరూపంగా చూస్తావు ఆ పరమాత్మ ఆ కాలంలో దశవిధ ప్రళయాలలో ఏ రకంగా సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధాం తిరోధాన అనుగ్రహము అనేటటువంటి పంచక్రియలని ఎలా చేస్తున్నాడో పంచశక్తులు ఎలా ఉన్నాయో పంచబ్రహ్మలు ఎలా ఉన్నాయో బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు ఇచ్చ క్రియ జ్ఞాన ఆది పరాశక్తులు పంచక్రియలు పంచబీజములు పంచ తన్మాత్రలు ఇదంతా అనంత విశ్వము పరశివము కళ కాలము చిట్టు తమస్సు ఈ ఐదు ఇరవై ఐదు ఆయురవై ఐదు ఆయురవై ఐదు ఒకేసారి మొత్తం క్షర అక్షర పురుషోత్తమ నిర్ణయాలు అన్నీ ఒక్కసారి అయిపోతాయి అది జ్ఞానచక్షు అది దివ్యచక్షు అది విశ్వరూప సందర్శన యోగం వెంటనే పురుషోత్తమ ప్రాప్తి యోగమే ఈ దర్శనం పొందేవా తదుపరి వెంటనే పురుషోత్తమ నిర్ణయం అయిపోతుంది కావున దేవుణ్ణి ఇది గో కనుగొనవోయీ ఆ కనుగొనటం వస్తే సట అడుగోయీ తెల్పద ఏతన్మిద్యాశుద్ధవిత్కించిస్తిది మయా ఈ ఉత్తపటయలు ఏమీ లేదు నిర్మూల మేదా జ్ఞానా నాస్తి కేన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు స్వప్ ప్రదీయమాణాని చ రూపాన్ని యథాథా కళలో దోచన శరీరాలు ఎలాగో అలాగే ఈ మూడింటికి కలిపి సమన్వయ వాక్యం ఏమిటింటి మూలాభావమిదం జ్ఞాతం కించిదస్తి నాకిమస్తి కొంచెం కూడా లేదు నేహ నానాస్తించ నాహం నాస్తి నాకించన కర్పూర దీపకళిక సంయోగం జ్యోతిరూపం యథా తథా ఇవి అవాంతరాలు ఇట్లా త్రయం అనుబంధవాక్యాలు మహావాక్యాలు ఇవన్నీ బాగా గురుముఖమున అర్థమయ్యేటట్లుగా నిర్ణయం అయ్యేటట్లుగా అనుభూతమయ్యేటట్లుగా సహజమయ్యేటట్లుగా ఎవరైతే పొందారు వారు ఇప్పుడు అశరీరులా సశరీరులా శరీర సశరీరిగా ఉన్న అశరీర వాళ్ళకేం చెప్పారు ఇప్పుడు మృత్యోర్ముక్షమృత అని మృత్యుంజయమంత్రం వారికి సరిపోతుంది ఇప్పుడు మృత్యోర్ముక్షీయమామృతాత్ మృత్యు అనే మోక్షణం వదిలేసింది ఇందాక నేను చాలా వికారాలు చెప్పాను అవన్నీ ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క జ్ఞానస్థితిలో వదిలేస్తూ ఉంటాయి అంటే సూక్ష్మ శరీర పరిజ్ఞానం అంతా వస్తే ఆ అనుభూతం వస్తే ఆ నిర్ణయం వస్తే ఆ సిద్ధి దశని దాటితే స్తూలాని అధిగమించేస్తాం అప్పుడు అన్న వికారం పెద్దగా నిన్నేమి ఇబ్బంది పెట్టదు ఏదో సమయానికి వేస్తే చాలు దాన్ని అది నిన్నేమి నీ జీవితంలో పెద్దగా ప్రభావితం కాదు క్రమేపీ కారణస్థితి చైతన్య వికారాన్ని దాటేటప్పుడు ఈశ్వర అంతా ఈశ్వరియం ఈశ్వర్యం ఈశ్వర్యం సర్వశ శరణాగతుడై కారణస్థితిని దాటాడు ఆ ఈశ్వర వికారాన్ని దాటి ఆత్మనిష్ఠుడై బ్రహ్మానుసంధానం చేశాడు చేసి ఈశ్వరుడు స్థానంలో ఆత్మ ఆత్మస్థానంలో బ్రహ్మ అనేటటువంటి అనుసంధానం ద్వారా ఆ నిష్టని పొందాడు పొంది ఉన్నదంతా బ్రహ్మమే బ్రహ్మ వికారమే సగుణం నిర్గుణం ఈ రెండు బాగా నిర్ణయమై సహజమైపోయింది ముక్తుడైపోయాడు ముక్తుడైపోయిన తర్వాత ఆవలి ముచ్చటనే తెలిపెదా పరం పరబ్రహ్మ నిర్ణయం అదంతా తెలియజేసారు తెలియజేస్తే ఇప్పుడు ఏమైంది అంతా అఖండ ఎరుక ఆవల చూస్తే లేదు బయలులో చూస్తే ఈ నిర్ణయాలకు సంబంధించిన ఏ జ్ఞాత్వా జ్ఞాతమిచ్చేసి ఆ ఇచ్ఛ లేదయ్యా ఆ నిర్ణయం లేదయ్యా కాబట్టి దేశికులైనటువంటి వారు ఎవరైతే బయలును దర్శించిన వారున్నారో ఇచ్చా నిర్ణయములు లేనివారు సహజ సమాధినిష్ఠు కనుగొనబోయీ నామరూప కర్మ లేవోయి ం శ్రీగరుభ్యో నమదోర్ణమిదం ఓర్ణము దూర్ణస్ వశిష సహనాభవతి సహనోనక్తు సహర్యం కరవాహై తేజస్సు నవధీతమస్సు ం శాంతి శాంతి శాంతి స్వగురు నిజగరు పరమగురు పరష్ిగొరు సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీగరుభ్యో నమీ